నమ్మకం ఏంటండీ ప్రేమ కలిగిన రాజా పాదాలు కొందనాలు స్తోత్ర స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి అదే కాలంలో మమ్మల్ని ప్రేమించి మరి ఒకసారి పని సన్నిధానాన్ని మాకు ఇచ్చినందుకైనా కొందనాలు అయ్యా చిన్న జ్ఞాపకం చేసుకోండి మా బలహీనతను బట్టి మా యోగ్యతలను బట్టి మా యొక్క అయ్యా నమ్మకం ఏంటండ్రి ఓడిపోయిన జీవితాలను బట్టి అయ్యా అనేక సార్లు శాతానికి శత్రువుకి తల ఒంటి బట్టి కాదు కానీ విజయేశ్వరుడైన మీరు అయ్యా గొప్పదేవుడు అని మీరు అయ్యా మీ నామం బట్టి మీ నామ ఘనతను బట్టి అయ్యా నమ్మకం అయిన తండ్రి మీ మంచితనాన్ని బట్టుకో మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకే మీకు నాలుగు ప్రియంగులని తండ్రి ఈ ఉదయ కాలంలో మీరేమైతే మా జీవితాల్లో దేవాన్ని అర్పించలే గ్రహించడానికి కృపణను గ్రహించండి ప్రేంగులకి మాకు మా ఆత్మీయ జీవితాలకు ఎంతో నమ్మకం ఏంటంటే ఆశీర్వాదకరంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పని మనమైన నోపుకుంటూ అయ్యా మీ రక్త ప్రోక్షణ కింద వస్తాం అయ్యా నమ్మకం ఏంటండ్రి క్షమించి కృపణను క్రీస్తు మామూలు చేతులకు అప్పగించుకుంటూ మా మా ప్రభునేసి క్రీస్తు వారి పరిచితమైన మృతిమారు వేడుకున్నాము తండ్రి ఆమె నా అప్పహృదయార్పణ విర్గినలి హృదయా పూర్వాదనా సత్య అద్భుతకరుడాచన ఆశ్చర్య సా బలవంతుడా బహు ప్రీయు మానోహరో మహిమా రజస్ ప్రాణప్రియుడ సూర ర్పిన్యా సౌందర్య ప్రేమా మాస్కరించీ ఆరాధన్ అర్పిన్డేదన ప్రభువ నీయు సూరజ అర్పిన్ నాదయార్పణ గర్భమునా పూటిన బిడ్డను కరుణింప తల్లి మరచునా మరచి నాగాని వెన్నడు మరువావు విడవవు ఎడబాయూ కరుణారజ ప్రియూర నిర నే దూలు ప్రకటించును ప్రేమను తొడాేమో నివివరి విమోచక న ప్రాణ ప్రయూడయ సూరజ వాగ్దానములుచించి పాడేదను ప్రాహర్షన్ Alleluia, Alleluia, Alleluia Nā prāṇā prīrūdā Yēsū rājā Ārpīntu nō no nā hrūdai ārpana Virgi nalīgi nā na ātmā to nō హృదయా పూర్వ కార్యం దేవుని పొందుకే అన్న సరే దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందు చిన్నగా ప్రార్థన చేస్తూ సూత్రం పవ పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడేవ మహిమ స్వరీ పెండి కృపా మహిళ నీకిస్తు తులి స్థౌతమైన గొప్ప దేవ పరిశుద్రనైనా ఈ గణ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ఈ దినానికి ప్రభావ మీ కృపను మాకు అనుగరించిన మీ సంధులు గడిపే కృపను అయినా ఇసు ప్రభాక సమయాన్ని మీరు మాకు అనుగరించినారు దాన్ని బట్టి నీకు వర్ణాలు ఇసయ్య నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకేస్తున్నాయి సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహా నీకే కలుగును నాకు ఆయన ఇక ఉదయకాల సమయంలో ప్రభావ మీ సంధికి వచ్చింది మీరే వాకిందరు మాత్రం మాట్లాడండి మా తలంపులు ఆలోచన సమస్తం కొట్టి రండి ప్రభావ తలంపులకు మీ ఆలోచనకు మేము చోటిస్తాం మా ప్రవర్తన అంతటింది తండ్రి మీకు అధికారాన్ని కుప్పుకుంటున్నాము అయినా ప్రభావ మీ వాక్కుమాల పెట్టండి మీరే మాత్రం మాట్లాడండి మమ్మల్ని సంపూర్ణ మీకు సమర్పించుకుంటున్నాం ప్రభావ మమ్మల్ని స్వీకరించండి మీ నూతన అభిషేకించి ఈ వాక్యం మీరే మాత్రం మాట్లాడమని యేసు క్రీస్తు పరిషద్ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె కీర్తన గణంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూసుకుంటున్నాము విమోచన అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాము కాబట్టి నలభై తొమ్మిదో అధ్యాయంలో ఏడవ ఒక రెండు వాక్యాలు మనం చూసుకున్నాము కీర్తన నలభై అధ్యాయం ఏడవ వచ్చినంలో ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చితము చేయగలవాడును ఎవడును లేడు ఇక్కడ కీర్తనకారుడు ఇది కురాహు కీర్తన దావిధ రాయలేదు కురాహు కుమారు నుండి వచ్చిన ఈ కార్య కీర్తన సరే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎవడునూ ఏ విధము చేత తమ సహోదరుని విమోచింపలేడు అన్నప్పుడు ఎవరు ఏ విధం చేతైన సవదు వేచి విమోచింపలేడు అంటే విమోచించలేడు అన్నప్పుడు ఇది మనుషులకు సా అసాధ్యమే అని చెప్తుండ అక్కడ ఇక్కడ ఎవరైనా సరే విమోచన ఇవ్వాలంటే ఇది మనుషులకు అసాధ్యము చూడండి ఏ రీతిగా విమోచన ఇవ్వగలడు మనుషులు మనం అర్థం చేసుకోవాలి విమోచించేవాడు ఏసుప్రభు తప్ప ఇది మాకు మనకు అసాధ్యం ఎందుకంటే ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని మన కొరకు పెట్టినాడు ఆ కలోరిసీల్లో కాబట్టి ఇది దేనికి సంబంధించి ఈ వాక్యం ఎట్లా అర్థం చేసుకోను ఏ రీతిగా అర్థం చేసుకోవాలన్నప్పుడు ఎవరు ఏ విధం చేతమైనా తన సహోదరు వేర్చింపలేడని వాక్యం చెప్తుంది ఇక్కడ తర్వాత ఎందుకంటే ఏ రీతిగా ఉన్నప్పుడు ఇక్కడ మనం ఉన్నాం ఈ వాక్యంలో మనం ఉన్నాం చూడండి తన సహోదరుడు అన్నప్పుడు చూడండి మన సహోదరులు కదా మనం ఎంత ఈ లోకంలో ఉన్నంత మన సహోదరులమే చూడండి సహోదరులు ఉన్నప్పుడు ఈ వాక్యం ఇట్లనే పెట్టుకుంటే ఇక్కడ ఫస్ట్ జాన్ లో కనీసం మొదటి యోహాను రాసిన పత్రికలో మూడో అధ్యాయం మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చినంలో ఒక వాక్యం రాయకూడదు ఇక్కడ సహోదరులారా లోకము మిమ్మల్ని ద్వేషించినట్లా ఆశ్చర్యపడకూడదు చూడండి ఖచ్చితంగా లోకం మనల్ని ఎందుకంటే మన ప్రభుని కూడా ఈ లోకము ద్వేషించింది కాబట్టి మనను కూడా ఈ లోకము ద్వేషిస్తుంది అని చెప్తుండేక్కడ అయితే పద్నాలుగు వచ్చిన ఏముందంటే మనము సహోదరులను ప్రేమించున్నాము చూడండి విమోచన రావాలంటే మనం ప్రేమించాలా చూడండి ప్రేమించాలంటే ఏసు ప్రభు ప్రేమ మన హృదయంలో ఉంటేనే ఆయన ప్రేమను మనం ప్రేమిస్తే ఈ లోకంలో మనుషులు ప్రేమిస్తూ ఉంటారు ఏదో మనుషుల నుంచి పొందుకోవాలని స్వార్థపరమైన ప్రేమ అన్నట్టు కాబట్టి అసలైన ప్రేమ దేనికి సంబంధించి అన్నప్పుడు విమోచనకు సంబంధించింది ఆయన ప్రేమను కలిగిన వారు మనము విమోచించాలా అనే విషయము ఒక విధానంతో ప్రభు మనకు చూపిస్తున్నాడు మనము సహోదరులను ప్రేమించున్నాము గనక మనలంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదాము అంటే ఎక్కడి నుంచి వచ్చే వంట మనం మరణంలోంచి జీవంలోకి వచ్చిన వంట చూడండి దేవుని ప్రేమ ఏ రీతిగా నడిపిస్తుందనే విషయం ప్రేమ లేని మరణమందు నిలిచి ఉన్నాడు ఖచ్చితంగా దేవుని ప్రేమ మన హృదయంలో ఉండాలా ఒక వ్యక్తి విమోచించబడాలంటే దేవుని ప్రేమ మన హృదయంలో ఉండాలా ఆయన ప్రేమ చూపించిండు కాబట్టి మనల్ని విమోచించిండు కాబట్టి దేవుని ప్రేమ మన హృదయంలో ఉంటేనే మన సహోదరులము మనం విమోచించగలం ఏ రీతి కంటే విమోచించేది ప్రభు కాబట్టి దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క వాక్యము దేవుని మార్గాన్ని మనం చూపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వాటి నుంచి పొంది ప్రభు మార్గం తోటి వాళ్ళు వస్తారు దానికి మన కారకులం కావాల ఎందుకంటే మన ప్రభువుకు మన ప్రతినిధిగా ఈ లోకంలో ఒక లీడర్ లాగా ఒక యాజకుల ఒక దేవుడు మనం పెట్టింది ఈ లోకంలో ఆయన మహిమ నిమిత్తం ఏసుక్రీస్తు నామం నిమిత్తం కాబట్టి మన విధానం ఏందంటే దేవుడు ఆ రీతిగా మనకు ఉన్నతమైన స్థానంలో ప్రభు మనం నిలబెట్టింది కాబట్టి మనము విమోచింపాలా విమోచించాల మనుషులు అంటే ఆయన విమోచించేవాడు అని మనుషులకు చూపించినప్పుడే ఆయన ప్రేమను మనం చూపించినప్పుడే వాళ్ళు విమోచించబడతారు విమోచించేది మనం కాదు మన ప్రభు కాబట్టి మనం మార్గం చూపించేవారిలాగా ఉండాలా పర్లోక రాజ్యాన్ని సమీపించింది మీరు మారుమనిషి పొందండి అని చెప్పేటోళ్ళు కావాలా అప్పుడే వాళ్ళు విమోచన పొందుతారు వాళ్ళ జీవితాలు మార్చుకుంటారు కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు నరహంతకుడు ఏ నరహంతకుడు నిత్య జీవం ఉండదని ఎరుగుదాము చూడండి ఆయన మన నిమిత్తము పదహారు వచ్చినాం చూడండి ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టిన గనుక దీని ప్రేమ ఎట్టిదో తెలుసుకొని చూడండి ఆయన ఆయన మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టిండు గనక ఎందుకు పెట్టిండు దీని ప్రేమ ఎట్టిదో తెలుసుకుంటే ఆ ఆ యొక్క ప్రాణము ప్రేమకు సంబంధించి ఆయన మనల్ని సంపూర్ణంగా ప్రేమించింది కాబట్టి మన పాపంలో నశించిపోతున్నాం కాబట్టి యేసు ప్రభు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టిండి ఆయన కలవరిసిల్ చూడండి ఆయన ఆ రీతిగా ప్రేమ ఆ ఆయన ప్రాణాన్ని పెట్టకపోతే మనం ప్రేమించి ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టకపోతే మనం ఈ రోజు రక్షింపబడే వాళ్ళం కాదు ఈ రోజు మనం బ్రతుకుండే వాళ్ళం కూడా కాదు ఎంత భయంకరమైన శ్రమలు ఎంత భయం మరణ పంచులో నుంచి వచ్చిన వాళ్ళం మనం అంతా కాబట్టి ఆయన ప్రేమ మనం ఎంతగా జీవింపజేసింది ఈ లోకంలో అన్నప్పుడు ఆ ప్రేమకు కూడా ఒక అర్థం ఉంది ఆయన ఎందుకు అంతగా ప్రేమ చూపించిండు మన పట్ల అన్నప్పుడు ఇక్కడ ఉంది వాకింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది ఇక్కడ ఏందంటే ఏముంది అక్కడ తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు కాబట్టి ఇప్పుడు కూడా మనం ద్వేషించాం ఏ నరహంతకుని అందరూ నిత్య జీవం ఉండదు కాబట్టి పదహారు వచ్చిన ఆయన మన నిమిత్తం తన ప్రాణమును పెట్టను గనక దీని ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొని చిన్నాము చూడండి తర్వాత సెకండ్ లెవెల్ చూడండి ఫస్ట్ ఆయన ఏం చేసిండు తన ప్రాణాన్ని పెట్టిండు ఆయన ప్రేమించిడు కాబట్టి తన ప్రాణాన్ని పెట్టిండు కాబట్టి అందులో ప్రేమ ఉంది దేవుని ప్రేమ అక్కడ ఉంది కాబట్టి మనము కూడా ఇక్కడ నుంచి మనకు వాక్యం అర్థం అవుతుంది మనకు బాగా మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అంటే మనం మన సహోదరుల కోసము మన ప్రాణాన్ని కూడా పెట్టాలి అంటే మన అర్థం ఏంటంటే ప్రాణం పెట్టమంటే పాత నిబంధన కాలంలో కాని క్రత నిబంధన అయినా కాని శిష్యులంతా మరణమంత మగ మరణ మగనంతగా సేవ చేసిన వాళ్ళు కదా చేయబడిన వాళ్ళు భయంకరంగా చంపిన కాబట్టి ఎందుకు అనేది వాళ్ళు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఏసుప్రవ్వే దేవుడు ఆయనే రక్షకుడు అని ఎలిగెత్తి చెప్పిన వాళ్ళు ధైర్యంగా చెప్పినారు అంటే వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చినా గాని వాళ్ళు భయపడలేదు ఎందుకు ఒక్క ఆత్మ నశించిపోవద్దు ఇలాంతా మన సహోదరులే ఇలాంతా దేవుని పిల్లలే కాబట్టి ఒక్క ఒక్కరు కూడా నశించిపోద్దని వాళ్ళు మా ప్రాణం పోయినా పర్లేదు కానీ ఏసు ప్రభు మన ఆయనను మటుకు మేము ప్రకటిస్తాం అని తీర్మానించుకోలేదు ఎందుకంటే ఆయన ప్రేమ వాళ్ళు రుచి చూసిన వాళ్ళు ఆయన ప్రేమలో సంపూర్ణంగా వాళ్ళు నిమగ్న నిమగ్నం వాళ్ళు సంపూర్ణంగా ఆయన ప్రేమలో పరిపర్తన చెందిన వాళ్ళు వాళ్ళంతా అంటే అంత డీప్లోకి వెళ్ళిపోయినట్టు ఆయన ప్రేమను అంటే క్రీస్తు కలిగిన మనసు అంటే ఆయన మనసుని ఆయన ప్రేమను సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయన మన ప్రాణం పెట్టి మనం ప్రేమించి కాబట్టి మనం కూడా వాళ్ళు నశించిపోవద్దు కాబట్టి ఆయన ప్రేమను చూపించాలని వాళ్ళంతగా వాళ్ళు శ్రమ పొందినట్టు మనం చూస్తాం అక్కడ చూడండి మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము చూడండి కాబట్టి మనం ఎందుకు ప్రాణం పెట్టాలంటే ఈ స్ప్రవంటాడు నాకంటే ఎక్కువగా మీరు దేన్ని ప్రేమించి నాకు పాత్రలు కాదన్నాడు నా నామం నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని పొందుకుంటాడు అన్నది నిత్య వాక్యం అంటే చూడండి మన మన ప్రాణ మన చూడండి మనం చూస్తాం కదా మన నా నిమిత్తం అన్నప్పుడు ఆయన కోసము మన ప్రాణాన్ని పెడితే అంటే మరణ వదనంతగా అంటే మనం భయపడకుండా ధైర్యంగా యేసుప్రభకు సువార్త ప్రకటిస్తూ మనం ఎప్పుడైతే మనం పోతామో ఈ లోకాన్ని మనం ఆశించకుండా ఈ లోకపు విధానాల్లో మనం పడకుండా ఈ లోకంలో మనం ఉన్నాం ఎందుకంటే ఈ లోకంలో దేవుడు పెట్టి మనం ఒక యాత్రికు మనం వచ్చినాం ఈ లోకంలో మనకి ఎందుకంటే యాత్రికులు ఈ లోకంలో మనం ఒక పని ఉంటుంది అది ముగించుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతానంటాం కాబట్టి మనం ఎట్లనే వచ్చాం టెంపరీ లైఫ్ అన్నట్టు మంది కాబట్టి ఒక పని కొరకు దేవుడు పెట్టిండు అది ముగించుకొని మళ్ళీ తిరిగి అని శనికెళ్ళిపోవాల అయితే ఇక్కడ ప్రాణం ఉన్నప్పుడు ఏదైతే మనం ఆశపడతామో అదే మన ప్రాణం ఏదైతే మనం ఆశపడతామో నువ్వు దేన్నిగా ఎక్కువగా నువ్వు ఆశిస్తావో అదే నీ ప్రాణం ఎందుకంటే నీ నీ నీ మనసు నీ ప్రాణం అంతా దామే ఉంటుంది కాబట్టి అదే ప్రాణం కాబట్టి అది ఏంటి ను దేని కొరకు ఆశిస్తున్నావు ఈ లోకంలో ఆయన నిమిత్తము దేని కొరకు నువ్వు ఆశిస్తున్నావు అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి మన ఆశ దేనికి సంబంధించింది ఈ లోకంలో మనం దేని ఆశిస్తున్నాం ప్రభు కంటే ఎక్కువగా కాబట్టి ప్రభు ఈ వాక్యం ఏం చెప్తుంది మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్ట భద్రమై ఉన్నాం ఎందుకు దేవుడు ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టిండు కాబట్టి మనం కూడా అంటే ఆయన ఎందుకు ప్రాణం పెట్టిండు ఆయన మరణించకపోతే లక్ష్యం లేదు అది ఒక విధానం కానీ మనం ఎందుకు ప్రాణం పెట్టాలంటే అంటే నిజంగా నువ్వు ప్రాణం పెడితే నీకు రక్షణ వస్తుందా ఆ రీతి కూడా అర్థం చేసుకుంటే నీ ప్రయాసము నీ నీ విధానం అంటే సమస్తము ఏసుకరిస్తున్న నామము కొరకు నువ్వు అంతగా నీ త్యాగం చేసుకొని చివరి వరకు నువ్వు ఆయన కొరకు కాబట్టి ఆ నీ సేవా జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో ఎంతో మంది రక్షణలోకి వస్తారు ప్రభు ఆకర్షింప ప్రభు తట్టు వాళ్ళు చూడండి ఎందుకంటే ఆయన ప్రేమ మనుషులకు తెలియదు ఏదో ఆయన ప్రేమించిండు దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించని చెప్తారే కానీ ఆయన ప్రేమ దేనికి సంబంధించిన అనేది ఎవరు కూడా దాన్ని వివరించాల మనుషులకి ఆయన ప్రేమను వ్యక్తపరచ ఆ ప్రేమ ఆయన చూపించుడు ఆయన విధానం అయిపోయింది ఆయన పని ముగించుకున్నాడు ఇప్పుడు ఆత్మరూప మన హృదయంలో ఉన్నాడు ఆ ప్రేమ ఆ మిగతా ఆ పని నువ్వు నువ్వు నడిపించా అంత ఆయన చేస్తే మనం ఎందుకోను ఈ లోకంలో కాబట్టి ఆ ప్రేమ అనేది ఎప్పుడు ఎంతగా ధ్యానించినా గానీ ఎంత నువ్వు క్యాల్కులేషన్ చేసినా గానీ అది నీ వల్ల కాదన్నట్టు అంత గొప్పది ఆయన ప్రేమ తరతరాల నుంచి ఆయన ప్రేమను పొందుకుంటున్న మనుషులు అది తరిగేది కాదన్నట్టు కాబట్టి మన జీవిత కాలంలో కూడా అది మిగిలిపోయిన ఆ యొక్క ప్రేమ క్రీస్తు ప్రేమను మనం చూపించాల మన కాలంలో ఎంతకాలం మన ప్రకృతమో అంతకాలంలో ఆయన ప్రేమను మనుషులు చూపించాల ఆ ప్రేమ నుంచే కదా మనల్ని ఆయన మనం ప్రేమింపబడిన ఆయన ప్రేమ చూపించింది కాబట్టి ఆయన మన ప్రాణం పెట్టిండు కాబట్టి ఆయన ప్రాణం పెట్టిన శిలో మరణంలో మనం పాలు పొందినం కాబట్టి మనం కూడా ఆయన క్రీస్తు ప్రేమను మనం చూపించాలి మనుషులకి అది ఎందుకంటే చూపించకపోతే మనుషులు ఖచ్చితంగా నశించిపోతారు కాబట్టి అది మన వల్ల కాదు ఒక మనుషుడు ఒక మనిషి విమోచించాలంటే సాధారణంగా రక్షణ పొందిన ఉంటారు అనుకోండి వాళ్ళు ఎట్లా విమోచిస్తారు చెప్పండి వాళ్ళ ఏదైనా కాపాడతారు ఏదైనా ఆపదలు ఉంటే కాపాడతారు ఏదో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటారు కానీ నీ ఆత్మను కాపాడాలి కదా అది కదలైంది కాబట్టి ఆ ఆత్మ కాపాడాలంటే దానికి విమోచన శరీరానికి విమోచనిస్తారు కానీ ఆత్మకి ఎవరు కూడా విమోచనించారు ఈ లోకంలో యేసు ప్రభు తప్ప అది నీ ద్వారా ప్రభు ఆ కార్యని నీ ద్వారా ప్రభు జరిగిస్తాడు కాబట్టి మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టు బద్దులమై ఉన్నాం కాబట్టి ఆయన క్రీస్తు ప్రేమను దీనివల్ల ప్రేమ ఏందో మనం తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి ఆ ప్రేమను పొందుకోలేని ఈ లోకంలో చాలా మంది ఉన్నారు ఎంత భయంకరమైన పాలం కాబట్టి ఏసుప్రభు అంటే తెలియని ఈ లోకంలో చాలా మంది రకరకాల ప్రాంతాల్లో ఉన్నారు ఏసు ప్రభు చేయ తెలియదు అంటే మిషనరీస్ ఎవరైనా హెచ్చిన ప్రాంతానికంటే ఎవరు రాలేదయా ఇంతవరకు అన్నప్పుడు ఎంతగానో బాధ అనిపించింది కదా అంతే అంత కాలం అయితే వాళ్ళు వృద్ధులుగా వచ్చేసిండ్రు కానీ ఇప్పుడు కూడా ఆయన ప్రేమ తెలియకపోతే వాళ్ళ కాలాలు ముగించకపోతే వాళ్ళ ఆత్మ నశించిపోయినట్టే కదా నశించిపోయినట్టే కదా వాళ్ళ ఆత్మలు అంటే ఆ రోజుకి ఆ టైంకి వాళ్ళకి సువార్త పోయింది ఏసు ప్రేమను చూపించిండ్రు మనుషులు రకరకాల ప్రాంతాల్లో దేవుని బిడలు తాగన్ చేసుకొని వాళ్ళ టైము వాళ్ళ సమయాన్ని ప్రభు కొరకు పెట్టుకొని వాళ్ళన్నిటిని విడిచిపెట్టేసి కుటుంబాలు పిల్లలంతా విడిచిపెట్టి ఈ లోకంలో ప్రభు చెప్పిన అక్క పని కొరకు వాళ్ళు చూడండి మనకు సంతోషం కలిగింది ఆ క్షణం ఎందుకంటే క్రీస్తు ప్రేమ తెలియదు వాళ్ళకి కాబట్టి ఎట్లా విమోచిస్తారంటే మనుషులు విమోచించలేదు నువ్వు నువ్వు డబ్బులు సాయం చేస్తావు నువ్వు దానం అన్ని కానీ విమోచన కేవలం ఏసు ప్రభు తప్ప ఎవరు అది ఎట్లా సాధ్యం నీ ద్వారానే సాధ్యం మనం ఎప్పుడైతే పోయో మనం ప్రభువు ఒక వాక్యం ఆయన సువార్థం అని అప్పుడే వాళ్ళు దాని నుంచి బయటకు వస్తారు అలనీయ కాబట్టి ఈ లోకంలో ఎంతో వాళ్ళకు బాధల కష్టాలు అంటే ఏదైనా చనిపోతే వాళ్ళకి నష్టపలహారాన్ని ఇస్తారు కానీ వాళ్ళకి నష్ట ఫలిస్తానో గానీ వాడు ఆత్మ వాడు ఆత్మకు నువ్వు నష్టపలన్ని ఇవ్వగలవా ఇవ్వలేరు ఈ లోకం ఇవ్వలేదు కానీ దేవుని బిడ్డలు ఇవ్వగలరు ఎందుకంటే నువ్వు ఆయన కొరకు ఆయన నామం కొరకు నువ్వు నిలబడ్డా కాబట్టి ఆ ప్రేమను వాళ్ళు చూపించినప్పుడు ఆ ప్రేమలో వాళ్ళు సంపూర్ణంగా తయారైపోయి ప్రభుని స్వీకరిస్తారు అప్పుడు వాళ్ళకి విమోచన కాబట్టి దానికి ఎవర కారకులు కావాలా కేవలం మనమే కారకులు కావాలి ఎందుకంటే వాక్యం చెప్తున్న ఆ మనం కూడా మన సహోదర్యతని ప్రాణాన్ని పెట్టాలా కాబట్టి దాని అర్థం ఏంది ఏ రీతిగా అర్థం చేసి నిజంగా నువ్వు నువ్వు కాదు ఆత్మీయంగా దాన్ని అర్థం చేసుకోవాలి మనం అంటే నీ ప్రయాసం అంత దాని కొరకే ఉండాలా అనే విషయం అక్కడ చెప్తుండ్రు అయితే ఇక్కడ మన కీర్తన గంధాలు చూస్తే ఫార్టీ 7 లో ఎవడు ఏ విధం చేతనని తన సహోదరు విమోచింపలేడు చూడండి ఎనిమిది చూడండి వాడు కుల్లు చూడక నిత్యం బ్రతుకున్నట్లంటే కుళ్ళు చూడాలంటే వాడు చనిపోకుండా నిత్యం బ్రతకాలంటే ఏం చేయాల వాళ్ళు నశించిపోకుండా నిత్యం వాళ్ళు బ్రతకాలంటే వాళ్ళు సమాధిలో పోకుండా శాశ్వతంగా వాళ్ళు నరకానికి పోకుండా ఉండాలంటే వాళ్ళు నశించిపోకుండా ఏం చేయాల వాడి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడను లేడు అని వాక్యం చెప్తుంది అంటే వాక్యం చెప్తుంది ఆ కాలంలో లేరేమో కానీ ఈ కాలంలో మనం ఈ వాక్యం మన చెవును పడింది మనం చూస్తున్నాం మన హృదయంలో తగిలింది కాబట్టి నేనున్నాను ప్రవ్వా నేను చేస్తా ప్రాయశ్చిత్తం వాళ్ళ కొరకు వాళ్ళు నశించిపోవద్దు ప్రభా ఒక్క ఆత్మకు నశించిపోవద్దు వాళ్ళంత రక్షణ పొందాలా పొందాలంటే ప్రవ్వ నేను పోయి ప్రకటించాలా నీ ప్రేమను ఆ కలవరిసెలు మీ చూపిన ప్రేమను మేం పొందుకున్నాం ప్రవ్వ మీ ప్రేమ చూపించారు కాబట్టి మీరు మాకొరకు ప్రాణం పెట్టినారు నిత్య జీవించినారు కాబట్టి ఇది మేము మేము కూడా ప్రభు ఇతరులకు ఇవ్వాలా మా సహోదరులకు మేము ఇవ్వాలా కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం ప్రభా వాళ్ళు వాళ్ళు నరకాన్ని ఇవ్వడానికి వీలరు వా ప్రాయచిత్వం అంటే ప్రార్థనే వాళ్ళ కోసం ప్రార్థించాలా మన ప్రభావ వాళ్ళ హృదయాలను తెరుగు ప్రభావ వాళ్ళు క్షమించు ప్రభావ కుడి ఎడములు తెలియని ప్రజలు ప్రభావ వాళ్ళు మీతో ఆకర్షించుకో ప్రభావాన్ని మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు వాళ్ళు ప్రభుతో ఆకర్షించుకుంటాడు ఎందుకంటే ఆయన సెలవులో ఎత్తినప్పుడు పైకి ఎత్తబడినప్పుడు సెలవులో అందరు చూసిండు ఆయన్ని అంటే ఆయన ఉంది వాక్యం ఆ రీతిగా ప్రతి ఒక్కరిని ఆయన ఆకర్షించుకుంటాడంట ఆ వాక్యం నెరవేర్తుంది మనం దానికి కారుకులం కాబట్టి ఎందుకంటే ప్రభు మనకి లోకంలో ఆ రీతిగా పెట్టిండు ఎన్నో కష్టాల నుంచి బాధల నుంచి మన అందరినీ కదా ఈ రోజు ఈ స్థితిలో లేవనెత్తండి అంటే కేవలం దేవుని కృపనే ఈ రోజు మనం బ్రతుకున్నామంటే కేవలం ఆయన కృపనే ఎందుకు ఆయన అంతకాలం మనం ఈ లోకంలో ప్రతికింపజేస్తున్నాడు మనతో పాటు మన బంధువులు లేరు మన ఇరుగుపరుగు చాలా మంది లేరు ఈ ఈ భయంకర విపత్తులో చాలా మంది చనిపోయినారు వాళ్ళ కాలాలు ముగించుకున్నారు కానీ మనకు దేవుడు కాపుదలు ఇచ్చి మనం నిలబెట్టినంటే నీ ద్వారా నా ద్వారా మన ద్వారా దేవుని ప్రాణాలకు ఏందో ఉంది అది మనం అడగాల ప్రభుని ప్రభు నీ చిత్తం ఏముందో ప్రభు ప్రాణాలకు ఏందో చూడండి ఒక విధంగా దేవుని చిత్తం ఏందని మనసులు కనిపెట్టుకుంటా కానీ దేవుని చిత్తం ఏదైనా క్లియర్గా ఉంది బైబుల్లో సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి త్వార్త ప్రవహించి దేవుని చిత్తం ఆయన ఆల్రెడీ ఎప్పుడు చెప్పేసిండు కానీ ఇంకా మనం దేవుని చిత్తం ఏంటని కనిపెట్టుకుంటా ఉంటాం అది రాంగ్ థింక్ అన్నట్టు కాబట్టి సమస్తం ప్రభు మనకు ముందే చెప్పిండు మీరు వెళ్ళిపోవాలనే విషయం చెప్తుండీ సర్వలోకానికి పోవాలా ట్రైన్ చేయాలా అని మేము వెళ్ళిన ప్రాంతాల్లో చాలా అనుభవాలు మేము చూసినాం ఒక్కొక్కరు అనుభవం దేవుడు చూపించిండు చాలా ఆనందం సంతోషం అనిపించింది చూడండి ఒక్క ఒక్క రోజుకి సంతోషం ఉంటే ఇంకా ఒక రోజుకి అయిపోతుందా కానీ ఎన్నో ప్రాంతాలు పోవాలా అక్కడ పోగానే వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరం అనిపించిందో కాబట్టి వారి కోసం మనం ప్రాయచితం చేయాలా ప్రభుత్వ సన్నిధిలో వాళ్ళంతా రక్షింపబడాలి అందరు ప్రభుత్వం నడిపించాలంటే దానికి నువ్వు కారకులు ఒక చిన్న వాక్యం చూసి నేను ముగించేస్తాను హెబ్యూర్ రాచిన పత్రికలో పౌలు ఒక విషయాన్ని మన అక్కడ చూపిస్తూ ఉంటాడు ఇది మన ప్రభుకి సంబంధించిన వాక్యము ఇది ఏ రీతిగా నువ్వు అర్థం మనం అర్థం చేసుకుని మనం ముందుకు పోవాలా హెబ్రుల్ రచన పత్రిక హెబ్రుల్ రచన పత్రిక ఐదో అధ్యాయంలో ఈ వాక్యం ఎప్పుడు నాకు తరచుగా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను చూడండి ఐదో అధ్యాయంలో ఆరో విషయంలో ఆ ప్రకారమే అన్నప్పుడు పయనించి కొన్ని వాక్యాలు ఉన్నాయి అవి మనం అంత డీటెయిల్గా మనం పోము అక్కడ మన ప్రభుకు సంబంధించిన వాక్యాలు ఆ ప్రకారమే నీవు మెలికి యొక్క క్రమం చొప్పున నిరంతరం యాజకుడు ఉన్నాయి యేసు ప్రభు సంబంధించిన వాక్యం కాబట్టి నీవు అన్నప్పుడు అక్కడ నువ్వు ఉన్నావు ప్రభుకు సాధు మెలిసి మెలికి సేద క్రమంలో మనం అంతా ఉన్నవాళ్ళం మెలికి సేద మనం ఉన్నవాళ్ళం మనం అంతా ఒక యాజకులే అయితే ఆయన మరిక చోట చూడండి శరీరధారి ఉన్న దినుములలో యేసు ప్రభువు గురించి చెప్తుండ శరీరధారి ఆయన శరీరం ధరించి లోకానికి వచ్చింది కాబట్టి ఆ దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగల ప్రార్థనను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను చూడండి ఆయనకి ఈ ఆయన శిల్వ మనం ముందు ఆ గిస్తమైన తోటలో పోయినప్పుడు ఎంతగానో వేదంతో ప్రార్థించింది కదా ఎక్కడైనా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొంచి ఆయనను నీ చిత్వ ప్రకారం నా చిత్తప్రకారం కాదు నీ చిత్తమే నాలో చిదించినవి కాకని ప్రార్థించిన్నాను కన్నీళ్లతో ఆ ప్రార్థనలు చేసింది అక్కడ ఎందుకంటే ఒకసారి ఈ లోకంలో ఉన్న పాపం అంతా ఒకటేసారి ఆయన అంత భయంకరమైన సెలవు శ్రమ భయంకరమైన శ్రమ అంత భయంకరణ శ్రమ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన ఆ రీతిగా ప్రార్థిస్తున్నాడు కాబట్టి ఈ లోకంలో అంత భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఏ రీతిగా ప్రార్థించాలా తండ్రికి ఆయన కుమారుడుగా ఒక ఒక యాజకుల్లాగా ఒక సేవకుల్లాగా ప్రార్థన చేస్తున్నాడు ఆ స్థితిలో అంటే ఆయన దేవుడు ఆ ఆ ఒక ఒక తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు అనే విషయం అక్కడ రోల్ అక్కడ ఏంది అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఒక దశలో ఆయన దేవుళ్లాగా కనిపిస్తాడు ఒక దశలో ఒక మనుషులాగా కనిపిస్తూ ఉంటాడు కాబట్టి ఆ విధానాలు మనం అర్థం చేసుకున్నప్పుడే ఆయన ప్రేమలో ఆయన దైవత్వం ఏంది ఆయన ఆయన ప్రభావం మీద మనం అర్థం చేసుకోగలం అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆయన అంగీకరింపబడిన నుంజు కాబట్టి అంతగా సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడేను ఆయన కుమారుడు తాను పొందిన శ్రమ వల్ల విధేయత నేర్చుకున్నాను కాబట్టి శ్రమలో వస్తేనే మనకు విధేయత నేర్చుకుంటాం మనం శ్రమలో ఇస్తేనే మనం విధేత నేర్చుకుంటాం కాబట్టి ఆయన మరియు సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెలికి సెది యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి కాబట్టి మనం అంతా ప్రధాన యాజకులం మెల్కిసెది యొక్క క్రమంలో ఉన్నవాళ్ళం మనం అంతా మనమంతా మెలికి సెది యొక్క క్రమంలో ఉన్నవాళ్ళం దేవుని చేత పిలవబడిన వాళ్ళం మనమంతా ఆయన పిలుపులో మనం ఉన్నవాళ్ళం కాబట్టి తనకు విధేయులైన వారు అందరికీ తనకు విధేయులంటే ఎవరు ఆయన బిడలు ఆయనకి ఎవరైతే విధేయత చూపిస్తే నిత్య రక్షణకు కారకుడు ఆయన చూడండి ఆయన నిత్య రక్షణకు కారకుడైంది ఆయన శరీరం దంచి లోకంలోకి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు ఇప్పుడు తండ్రి ఇప్పుడు మన కుమారుడుగా ఉన్నాం ఆయన తండ్రిలాగా మనుకున్నాడు కాబట్టి యేసు ప్రభు ఉండి తండ్రి చిత్తాన్ని ఏ రీతిగా నెరవేర్చిందో నిత్య రక్షణకు కారకుడయిందో మనం కూడా ఈ లోకంలో ఒక ఆత్మగా కాబట్టి ఆయన రక్షణను మనం చూపించాలా ఏసుప్రభే దేవుడు ఆయన రక్షకుడు ఆయన విమోచించేవాడు అని మనం దానికి కారకులం కావాలా నీ ద్వారా మన ద్వారా ప్రభు అనేకులను ఆయన తోటి నడిపించుకుంటా ఉంటాడు కాబట్టి అలాంటి యాజకత్వాన్ని ప్రభు మనకి ఇచ్చిండు ఈ లోకపు యాజకత్వం కాదు ఈ లోకంలో యాజకులు అంటే వాళ్ళు చెప్పినట్టే వినాలా వాళ్ళు కండిషన్స్ పెడతా ఉంటారు మనుషులు ఇంకక్కడే కూర్చోబెడతారు ట్రైన్ చేయరు వాళ్ళని వాళ్ళు అక్కడే కూర్చోవాలి జీవితం అక్కడే కూర్చోవాలా అది కాదు దేవుని విధానం అందరిని శిష్యులుగా తయారు చేయాలా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ శిష్యు సువార్త ప్రకటించండి అన్నది ఒక పాస్టర్ అక్కడ మేము ఆ తిమూతి ఆయన దగ్గర ఒక ఎంతో యవనస్తులు అన్న ఎంతో పన్నెండు మంది ఉన్నారు పదమూడు తెలియదు బ్రదర్ మేము ఆ యవనస్తుల గురించి మేము ట్రైన్ చేస్తున్న వాళ్ళని వాళ్ళు ఒక సేవకులకు తరబి చేస్తున్న వాళ్ళని కాబట్టి వాళ్ళ గురించి మేము ప్రార్థన చేయండి అని చెప్పింది ఆయన చూడండి ఆయన ఎంతగా మాకు ఆదిత్యం వాళ్ళు ఎంతగా మమ్మల్ని ప్రేమతో దేవుని ప్రేమ చూపించారు అంతగా ఒక ఆదిత్యం ఇచ్చేవాళ్ళు కాబట్టి మమ్మల్ని చేర్చుకున్నట్టే ప్రభుని చేర్చుకున్నట్టే వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అంటే ఆశ్చర్యం ఒక యవనస్తుల్ని ట్రైన్ చేయటం అంటే పాస్టర్స్ పాస్టర్స్ విధానం ఏంది లోక చాలా మంది ఏం చేస్తారు అంటే పాస్టరే ను అట్లే ఉండాలి నువ్వు నాకు శిష్యులాగా ఉండాలి నువ్వు అక్కడే ఉండాలి కానీ లేదు ఆ విధానం చూడండి దేవుడు తన బిడల్ని ఎప్పుడు కూడా ఏదో ఒక ఉంటాడు వాళ్ళకి ఆ తలంపు కలిగింది అనేక నువ్వు బిడల్ని ట్రైన్ చేయాల వాళ్ళకి సేవకులుగా తీర్చిదిద్దాలా అప్పుడు లోకం మీద వదిలిపెట్టాలా ఆ తలంపు వాళ్ళకు కొంది చాలా ఆనందం అనిపించింది చూడండి ఎందుకంటే ఆ రీతిగా అందరికి ఆ తలంపు ఈ రోజు ఎప్పుడూ రక్షణ పొందేది లోకం కాబట్టి దేవుడు ఆ విధానం మనకు చూపించింది కాబట్టి మనం కూడా మన సహోదుల నిమిత్తం మనముగా మన ప్రాయాస పడాలా కాబట్టి వాడు కుళ్ళు చూడకుండా నిత్యం బ్రతుకున్నట్లు వాళ్ళ కోసం మనం ప్రయాసం ప్రాచితం చేయాలి ప్రభుత్వం ఒక్కడు నేను నేను వాకింగ్ కాబట్టి లేదు ఒక్కళ్ళు ఎందుకు లేడు ప్రభావ ప్రభు ఈ రోజు నేను చేస్తా వాళ్ళ కోసం ప్రార్థన నేను చెప్తా ప్రభు వాళ్ళకు సువార్త వాళ్ళ కోసం నీ కన్నీరుచి మేము ప్రార్థన చేస్తా ప్రవ్వ అలాంటి కృపణకి ప్రభు అలాంటి యాజకులుగా నేను తయారు చేయ ప్రభావా స్థితికి ఎదిగింపు చేయ ప్రవ్వ అని మనం ప్రార్థన చేయాలి అలాంటి కృపా దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలి దేవుడు ఒక చిన్న వాక్యం దేవించిన గాక చిన్నగా ప్రార్థన చేసి స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ మహోన్నతులకు తండ్రి నికేష్తో తల్లి స్తోత్రం వాక్యం ద్వారా ప్రభు మాకు చూపించినారు ప్రభావ ఆయన వాడు కూల్ వారి నిమిత్తం దేవుని సంధిలో ప్రాయ్ చేస్తా చేత చేయవాడు ఒక్కడూ లేదని వాక్యం చెప్తుంది ప్రభా ప్రభావ మేమున్నాం వారి నిమిత్తం ప్రాచ్ఛితం చేయడం వాళ్ళ కోసం మీకు కన్నీరిచి ప్రార్థించడానికి మేమున్నాం ప్రభావ మమ్మల్ని తయారు చేయని ప్రభావ మా సహోదరుల నిమిత్తం ప్రభా మేమేమైపోయినా పర్లేదు ప్రభా వాళ్ళకి మాత్రం శువార్త ప్రకటించబడాలా పాత నిబంధన కానీ కొత్త నిబంధన భక్తులంతా వాళ్ళు ఆ రీతిగానే సేవ చేసినారు ప్రభా సంపూర్ణంగా మీరు సమర్థించుకుని ప్రభావ ఒకనొక దినం ఒక దశలో ప్రభు అక్కడే తిరిగినారు ప్రభా ఒక దశలో అక్కడే ఉన్నారు ప్రభావ ఇంకొక దశకు వచ్చేవారికి ప్రభావిలో ప్రపంచం అంతా వెళ్ళిపోయినారు ప్రాభా ఎక్కడ వాళ్ళ కాలాలు ముగించుకోదో తెలియదు ప్రాభా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు ఎక్కడ ఎవరు లేరు ప్రాంతంలో కాలాలు ముగించుకున్నారు ప్రభా అయినా ఎస్ అయ్యా ఒక అలాంటి స్థితి మాకు వచ్చినా కానీ మేము భయపడం ప్రాభ ఎందుకంటే ఏ సుకరిస్తున్నాము నిమిత్తం కొరకు ప్రభావ మేము ఏమైపోయినా పర్లేదు ప్రభావ కానీ మీ మీ ప్రాణాలకు నెరవేర్చే ప్రాభ మా కాళ్ళ ముగించుకోవాలా అది మేము ఎప్పటికీ మర్చిపోద్దు ప్రవ్వ ఎందుకంటే ఆ కలవరిశీలో మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమ చూపించినారు మా ఈ లోకానికి వచ్చి మీ ప్రాణాన్ని పెట్టి మమ్మల్ని రక్షించుకున్నారు ప్రవ్వ అంత త్యాగవత్తమైన ప్రేమను మీరు మాకు చూపించినప్పుడు మీ ప్రేమను మేము ఇతరులకు చూపించాలా ప్రభావ మేము కూడా అలాంటి కృపా భాగ్యం మాకు అందరికి అనుగురించి నడిపించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామూన ప్రార్థిస్తున్నాం తండ్రి అన్నీ పర్లేదు ఇప్పుడే మెసేజ్ అయిపోయింది అన్న నేను చెప్పాను లేట్ గానే స్టార్ట్ అయింది అన్న టెన్ టెన్ టెన్ ఫార్టీ స్టార్ట్ అయింది మెసేజ్ అయిపోయిందండి అన్న ప్రేయర్ స్టార్ట్ చేయాలంటే భాస్కర్ సారు విజయర్ మన మనోజ్ బాబు ఉన్నాం అన్న మేము నలుగురు ఉన్నాం సరే చేసినా అన్న హలో మనోజ్ బేదార్ ఉన్నారు కదా అన్న అన్న లైన్ కదా విజయ బేదార్ లైన్ అదే అన్న కూడా ఇచ్చిండు సార్ ఒక్కొక్కరిగా ప్రార్థన చేసాం సార్ ఒక్కొక్కరుగా ప్రార్థన చేయండు చేయండి అన్న చేయండి చేసుకున్న <laughs> <arriv été Overall> <sm ragvida> <father> ప్రణాళిక ఆరంభమైనా క్రైస్తవించలేక వాటిని గ్రహించి ముందు పోలవరం నిరీక్షణని కాపాడుకున్నా సహాయం మార్గం దితే పనిచేస్తుంది తర్వాత మనుషులని ఆయన మురు వచ్చిలోనికి తీసుకొస్తుంది నడిపించిందర్పిస్తున్నాము ఇంత బయంత మాకు మీరు ఆత్మహత్య పరుచుకోమని సాధించాలి ప్రార్థించండి పాడి నిలబెట్టుకున్నాం ఇష్టప్రభాన్ని చేస్తాం నాది ఇంతమంది చూడలేకున్నాం నాది ప్రభా అలాది అలాది అది అలాగే నూతన విషయంలో నాది వాళ్ళని చూద్దాం మా ఇంత సోదరులు ఇష్టప్రభా పడిపోయింది వాళ్ళు రాజా వాళ్ళు సాయించని వాళ్ళ స్వస్సుపరచం కలిగించండి ఎంతో మంది ఆయన మా సోదరులు ఉన్నారు వాళ్ళ కోసం పెడుతున్నాను వాళ్ళ కుటుంబం ప్రతి కుటుంబం పొందాలా ప్రతి కుటుంబాన్ని సేవ చేయాలా కుటుంబం లేకుండా నేను నా ఇంటి సేవించను కుటుంబండి ఇంకా నూతన అభిషేకం నూతన ప్రభా అని శక్తి దాని స్వస్థపరిచి ఆరోగ్యం దయచేసి అలడి ప్రతి కుటుంబం సిద్ధపరచుకోమని చేయండి విజయ ఉన్నాడు ఉన్నాడు అన్న విజయపేర్ ఉన్నాడు విజయపేర్ లేదా కట్ అయిపోయింది అన్న కట్ అయిపోయింది ఓకే అన్నా వీలైతే జాయిన్ అయితే అని చెప్పిండీ కాలేదే ఒకసారి నేను ఫోన్ చేశాను చేస్తే ఒక వీలైతే క్లాసెస్ వీలైతే రాలేదని పేద ఫ్రీ ఉంటే జాయిన్ అయితే అన్నాడు మన భాస్కర్ సారు విజయ్ కట్ అయిపోయింది అన్న మనోజ్ స్కర్ సార్ నమస్తే తండ్రి ప్రేంగులకి పాదాల పనినాలు చెల్లించుకుంటున్నా ప్రేంగులకి తండ్రి కూడా ప్రేమించే తండ్రి తీసుకున్నీ పొందనాలు డైకేమి కొందనాలు ఎమ స్థలానికి ప్రేమికుల తండ్రి మహిళలకి డ్రాజాలో ఏమిటి లేదని అడిగి నన్ను ప్రేమించిన తే ఈ మధ్య రాదని అడిగి కూడా ప్రేమించిన అర్థండి అయ్యా నమకాయండ్రి అయ్యా నమ్మకం దేవాలి నమ్మకంగా జీవించలేదు ఫలించలేదు జీవితం జీవించలేదు ప్రభుత్వం కానీ చూడాలి అలా తండ్రి నమ్మకమైన దేవ నాకు ఇచ్చినటువంటి బాలు కొందనాలు తండ్రి మీ బిడ్డలతో మీకు అనిపించడానికి అయ్యా మీ యొక్క స్వరం వినడానికి అనుగ్రహిస్తూ వచ్చిన ప్రభుత్వండియా విధ విధంగా కొందనాలు తండ్రి అయ్యా ఏ విధంగా మీ సేవలు అయ్యా మేము కొనసాగా ఏ విధంగా అయ్యా వారిని ప్రేమించాలన్నా అయ్యా ఎంతగా ప్రేమించాలన్నా అయ్యా నమ్మకమైన దేవ మీరు ఎంతగా మమ్మల్ని సేవ అటువంటి ప్రేమ వారికి బాధ్యత భద్రమై ఉన్నామని అయ్యా గట్టిన దినాల్లో అయ్యా జరిగినటువంటి సేవలు మీ పాశలు తెలిసి పెట్టుకుంటుండగా మంది వాక్యం విన్నారు అయ్యా అక్కడ ఉన్నటువంటి సేవకుల్ని అయ్యా మీ పాశలు తెలిసి పట్టుకుంటుండగా జ్ఞాపకం చేసుకొచ్చి దారి చేసుకోవచ్చు ఎంగులకి రాజాంగులకి తండ్రి అయ్యాక అయినా నమ్మ దగ్గర దిగులు తండ్రి తండ్రి సహాయం చేయండి ప్రేమి తండ్రి రాజా అయ్యాక పాలకే మీకు ప్రేమకే మీకు అయ్యా ఈ తెగులు మొత్తంలో దేవా ఈ మధ్యలో తండ్రి అయ్యా మీరు కాపాడుతూ వచ్చిన అయ్యా నమ్మకమే తండ్రి మమ్మల్ని మా మీరు ఇస్తూ వచ్చినటువంటి యొక్క సంఘటన దేవ అతి కృపకైన అయ్యా మీరు ఏ విషయం అయితే మా జీవితాల ద్వారా ఆశిస్తున్నారంటే ఆ విధమైనటువంటి జీవితం జీవించడానికి కృష్ణను పెడుతుంది హిందూ దేవాలను ఏంటంటే మీ అధికారిక అయితే మనం ప్రార్థిస్తున్నాం కృపణను పెరించి మనం ప్రార్థిస్తున్నాం ప్రజాపతి వాడేంటంటే అయ్యాత్మిక వాళ్ళు వాడేటంటే అయ్యా జాలి చేసుకోండి ఇప్పుడు నన్ను తండ్రి ఇక్కడికి పాత్రగా అయ్యా నమ్మకం అయిన తండ్రి యజమానులు వాళ్ళ దగ్గర పాత్ర తండ్రి మనకు ప్రార్థిస్తున్నాం బెంగిల్ కింద తండ్రి పాత్రకుంటుండగా అయ్యా వారు వస్తున్నటువంటి పెట్టి వారింటే అప్రీ ఆఫర్ తండ్రి మంచం పెట్టి ఉన్నటువంటి వారిని పెట్టి తండ్రి అయ్యా చేసుకోండి అటు హృదయాల్ని అటు ఆత్మని మీ పాఠను పెట్టుకుంటుండగా స్వప్న విశించమని ఉంటాయి ప్రేమిలకి అయ్యా ప్రింగులకి ఏంటంటే యక్షాంగుల ది నివర్పిస్తుండగా సహాయం చేయండి అయ్యా ని కోరుకుంటుండగా సహాయం చేయండి అయ్యా నమ్మకం ఏంటంటే ఎంత అయినా నమ్మది ఉందాడు ఎంతైనా ప్రేమిలు ఉండేడు సహాయం చేయండి ఆ దేశ రక్షణ గురించి అయా నాయకుల అధికారుల మీద అధికారం ప్రింగులకిన్ రాజా మహిళలకి తండ్రి మద్దతు శక్తులు విజృంభిస్తుండగా హైదరాబాద్ లో కూడా వారు సేవా తమ స్థానాన్ని సేవా చేసుకుని ఉండగా అయ్యా నీ వైపు చూస్తున్నాను తండ్రి మంత్రి అయ్యా ఈ యొక్క సమలు కష్టకాలలో మీ కొరకు శ్వాస సృష్టించేవారంగా నిలబడే వారంగా ఉండటానికి సహాయం ప్రేంగులకి రాజా మీరు అనుమతించినటువంటి పరిస్థితే నాకు తెలియదు బెంగుళీ రాజా యక్షాంగంలోని వేరు చూస్తున్నాం పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి అయా అనేక కోట్ల మంది మీ యొక్క సేవ నమ్మకం అయిన తండ్రి అయా మీరు సిలువులో చేసినటువంటి ఆ కార్యమును అయా మీరు సిలువులో చేసినటువంటి ఆ యొక్క అయా వారిని పెట్టిన పాదాలు తండ్రి దాడి చేసుకోండి చెప్తున్నాను తీసుకున్నాం బెంగులకెట్ రాజాంగలిగి తండ్రి పోత విస్తారంలో ఉండగా ప్రతి వివాదాలు కొట్టుకుంటున్నాం దేవాన్ని సహాయం చేయండి రెండు గింట రాజాండి ఆత్మ శక్తులతో దేవాదంలో కష్టాల్లో అయ్యా ఆచరించాలని ప్రభుత్వం ఉన్న వారిని నమ్మలో నిలుగు అయ్యా దేవ బంధకాల ద్వారా వెళ్తున్నట్టు ఆచన చేసి కొట్టుకుంటున్నాం అయ్యా సహాయం చేయండి తండ్రి పెంగులకి రాజా జయాలు చేసుకోవాలని సాధ్యస్తున్నాం కృపణను పెంకులకు తండ్రి ఈ వైపు తండ్రిగా సహాయండి బాధలు పట్టుకుంటుండగా సహాయం పెంకులకు సంఘులు దేవాళ్ళ తెలుగు శ్వాసలు తమ విశ్వాసం అనుకుంటే అయ్యా నమ్మకోవంతి జను అవమానం అనుకుంటు బాధలు దేవా నమ్మకమైన తల్లి నామం ప్రతి హత సాక్షులుగా నిలబడేసి కదా అటు కుటుంబాలని సంఘాలని బాధ చంద్రులే కొట్టుకుంటుండగా అయ్యాప్పుడు మనకు గురించి తండ్రి గుర్తు హృదయం గురిపించండి అయ్యా సహాయం చేయండి తండ్రి ఇప్పుడు మనం గ్రహించారు అయ్యా నమ్మకమైన తండ్రి ఎప్పుడే లేదు కదా అయ్యా అయ్యా మన జీవితాల్లో తండ్రి అయ్యా సంకల్పాన్ని పూర్ణం చేయమని అయా నమ్మకమైన తండ్రి బలహీనమైన అయోధ్యమైనటువంటి జీవితాలని తండ్రి యుద్ధమైన గాను బలమైనవి గాను ఉండడానికి అయ్యా నమ్మకం ఆయన తండ్రి అయ్యా ప్రపంచుల గుజాంగుల తండ్రి నమ్మకం అయిన తండ్రి అయ్యా కొనుగోలు శక్తి లేక కడుపు ఏడు కుటుంబాలు అయ్యా నమ్మకం ఆయన తండ్రి తమ తమ కుటుంబాలను పోషించుకునే స్థితిలో ఉండగా వారిని పెట్టి పాదాలు పుట్టుకుని సనాథులు పెట్టి లేని వారికి దూరాం అయ్యా నమ్మకమైన తండ్రి పెంగిల్ గట్ రాజా తండ్రి జీవితాలను భాష పెట్టుకుంటున్నాం అయ్యా శత్రులంతగానో తండ్రి విరుడు వేసి జవాబు జీవితాలను నాచనం ఆత్మహత్యల ప్రాణగా అయ్యా ప్రభుత్వానికి అయ్యా అంటే ఆత్మను మీకు ప్రాధాన్యత పెట్టుకుంటున్నట్టు కాదు మా చిత్తపడికి రాజాగలిగిన తండ్రి ఆత్మ ఆత్మ ద్వారా వృద్ధి పెడుతున్నట్టుగా సత్యంగా ఉన్నట్టు కాదు అనేక మీ ప్రాధాన్యత నడిపేది కానీ అయ్యా సంఘాల సంఘ సభ్యుల్ని అయ్యా మీరు ఆకలిదని కొద్ధపరిచేదిగా ఉండటానికి సహాయంంచి భయం గడిగిన రాజా పెంకలిగిన తండ్రి యొక్క సమయంలో దేవో బాధలు పెట్టుకుంటున్నారు తండ్రి అయ్యాతే అయ్యా నామకా నామకార్త క్రేస్తూ ప్రేమలకి తగ్గే మెచ్చే ప్రేమి ప్రేమ ఇప్పన ఇచ్చిన సమయానికి పొందన తొలగించుకుంటారు ఈ నామను తెచ్చితే తగ్గించుకుంటారు కేసు క్రేష్ వారి పరిశుద్ధమైన ప్రతిమాలు వేసుకుంటున్నాం తగ్గ సరే నేను ప్రార్థన చేసిన తర్వాత ఇంకా అన్న మీరు లాస్ట్ డీటెక్షన్ ఇచ్చాను అన్న స్వత్రం ప్రభావ పరిశుద్ధి గొప్ప దేవ సరశక్తి సంపూర్ణ మహోన్నతుల దేవ కృపాశక్తి సంపూర్ణ జీవం గల తండ్రి నీకేస్తున్నా గొప్ప దేవ ఆయనకి దేనానికి మాకు నూతనమైన కృపర్మకు అనుగ్రహించి నడిపించాను ఆయన నూతనమైన అభిషేకం దండి ప్రభా పా మీరు రాకడ భగ తొరిగి ఉంది ప్రవా ఆయన మేము సిద్ధపడాల ప్రవా ఆ నీకులు మేము సిద్ధపరచాలా ప్రవా నా దేవ నా ప్రభానికి స్తోత్రమైన గొప్ప దేవ ఈసే రీతిగా జీవించాలా శ్రమల కాలం మేము ప్రవా నాయన ఎసుకులంత భయంకరమైన కాలం ప్రవా నా దేవ పతి దశలో ప్రవ మీకు మా పిలుపు మా ఏర్పాటు మేము నిత్యం చేసుకు మరి జాగ్రత్త పడాలా చివరి రక్షణ ప్రణాళికలు మేము ముందాల సహాయపడండి ఆ నీకులు ప్రభావ నిత్యంతో నడిపించాలా ప్రవ్వా నాయన ఈసయానికి వన్నాలు ఈ లోకంలో మా పురుకు మమ్మల్ని ప్రేమించి ప్రవ్వా ఈ లోకానికి దిగి వచ్చే ప్రభావ మీకు ప్రాణాన్ని మా కొరకు పెట్టిన ప్రభావ్వా నిత్య జీవించిన దేవుడు వేసాయని అన్నాను ప్రభావ్వా గొప్ప దేవ మీ ప్రేమ ఎట్టుదో మేము గ్రహించగలుగుతున్నాం నైనా గొప్ప దేవ మా సౌదరుల నిమిత్తం కూడా ప్రభావ ఓ ప్రభ మేం కూడా మా ప్రాణం పెట్టా బద్దులమై ఉన్నామని వాక్యం చెప్తుంది ప్రవ్వా నైనా ఇసు ప్రభా అంత ప్రయాసంతోనే ప్రభా నైనా ఇసు ప్రభావం మీకు ప్రేమను మేము చూపించాలా మనుషులకు నైనా ఓ ప్రభావ వారి కోసం మేము ప్రాచ్యతం చేయాలి వారి కోసం ఎన్ని సందులో మేము మొరపెట్టాలా ప్రభావ వాళ్ళు నశించిపోకున్న ప్రభావాల కోసం దివారత్తులైనా అంటే ప్రార్థన శక్తి జీవితాన్ని మాకు అనుగ్రహించినయనా రాబోదే భయంకరంగా ఉంటే మాకు తెలియదు ప్రభు మీరు ముందుగా హెచ్చరించినారు ఏ రీతి అని కాబట్టి మీరు జాగ్రత్త పడాలా గొప్ప జన సమంత ఉపశమనం కల్పించే వారి ఉండాలా బిడలక ప్రభావం ప్రకటించాలా ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకుని నేను రక్షించుకున్న ఆయన ఓ ప్రాబద్ధ బోధ మతపరమైన జీవితం నుంచి వాళ్ళకి బిడలు ఇక సంపూర్ణమే నీకు సత్యం గ్రహించే ప్రభు నేను మహిమపర్చే బిడ్డలుగా తయారు చేయాలి ప్రతి సంఘాన్ని సర్వసత్యంలో నడిపించిన ఆయన నా దేవ నా ప్రభా మనుషుల హితాల బోధ నుంచి మనుషులకు విడుదల కల్పించే ప్రభావ నైనా పత్తి సంఘం సత్యంలో రావాలా ప్రభావా గొప్ప గొప్ప సేవకులు ప్రభావ కాంగ్రిగేషన్ నుంచి బయటికి రావాలా ఆయన యవనస్తుని కూడా మేము ట్రైన్ చేయాల ప్రభా మీరు అనేకలు శిష్యులు చేయమన్నారు మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు ప్రభా ఆ ఒక చేయాల ప్రభావా అనేక సేవకులు మేము తయారు చేయాలి ప్రభా నైనాసుకరిస్తున్నామో నిమిత్తం ప్రభావా బిడ్డలు తయారు కావాల ప్రభావ అనేక ప్రాంతాల ప్రకటించాల ప్రభావ పోతే ఎంతో విస్తారమైంది ప్రభా పని వారు తక్కువ ఉన్నారు మీరే సాయపడమని ప్రావిస్తాం మేము ఏ రీతిగా ముందు రోజుల్లో ఎలా ఎట్లా వెళ్ళాలో ప్రభా మీరే మాకు మార్గం చూపించి నడిపించండి ప్రతి దశలో ప్రభావ ఓ ప్రభాతం జాగ్రత్తగా పరిశుద్ధంగా మీ కొడుకు జీవించాలని సహాయపడండి భయభక్తులు గల ప్రవా ప్రీతికరమైన సేవలు మీకు చేయాలనే సహాయపడండి ఎంతో మంది ప్రభావ ఎన్నో ప్రాంతాల్లో ప్రభా ఆయన మీ పేరు ప్రజలున్నారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు ఎన్నో గ్రామాల ప్రాంతాలు ఉన్నారు ప్రభా అలాంటి ప్రాంతాలు ఎదుగు ప్రభావ మేము వెళ్ళి సువార్త ప్రకటించాలి ప్రభావ ఆయన మీరే నడిపించమని ప్రార్థిస్తాం ఆయన ఆయన ఇసు లాస్ట్ ప్రవా వీక్ లో ప్రభా అయిన ఇసు ఎన్నో ప్రాంతాల్లో ప్రభావ మేము మీ సం మీరు మమ్మల్ని అడిపించారు ప్రభావ ఒక ప్రాంతాలన్నింటినీ పాదర్శం తీసుకొస్తున్నాం ప్రభావ మీ కృపలో జ్ఞాపం చేసుకునే ఆ బిడ్డల పట్ల కనికరం కనికిరిని చూపించడం ఆ బిడ్డలపై మమ్మల్ని ఎంతో మమ్మల్ని చేర్చుకున్నారు ప్రభావ మమ్మల్ని చేర్చుకు చేర్చుకుంటే మిమ్మల్ని చేర్చుకున్నట్టే తండ్రి అప్పటి బిడ్డలు మీరు తాకండి ప్రభావాళ్ళు దర్శించడం మీరు మాట్లాడను ప్రభావ వాళ్ళ జీవితాలు మీకు సమర్పించుకోవాలని మీరు దర్శించండి ఒక ఆత్మకు నశించిపోవద్దు ప్రభావాల అందరూ రక్షణ పొందాలా మీ చిత్రమైతే మరోసారి ప్రభా ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రభావ మీ వాక్యను ప్రకటించాలా ఒక రకండి ఇంకా ఎన్నో ప్రాంతాలున్నాయి ప్రభా ఆ ప్రాంతాలు కూడా మీ వాక్యం మేము నా దేవా నా ప్రభావానికి వన్నాలిసయ్య గొప్ప దేవానికి స్తోత్రమైన పరిశుద్ధులకు తండ్రి మీ ప్రేమ రుచిచురణ వాళ్ళు లోకంలో ఇంకా ఎంతో మంది ఉన్నారు ప్రభావ ఎన్నో మారుమూల గ్రామాల్లో ఉన్నారు ప్రభావ తండ్రి మీ రాక బాగు తొరగంది ప్రభా ఇంకా సమయం చాలా తక్కువగా ఉంది ప్రభావ అయినా కాబట్టి మేము ఉన్న సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుని ప్రభావ మీ సువార్థ పరిచర్ కొరికి మేము ముందుకు పోవాలని సహాయపడండి దీని విషయాలు సంపూర్ణంగా ప్రభావం ముందుకు మేము ముందుకు సాగిపోయి బిడలు మమ్మల్ని తయారు చేయండి ప్రభావ గొప్ప దేవ ఈ మమ్మల్ని నడిపించే దేవుడు మీరున్నారేస మా ముందు మీరు అగ్నించే వాళ్ళకి మా ముందు మీరు నడుస్తున్నారు ఈసయ్య నీకు వన్నాను ప్రభావ దేని ఇష్టలో కూడా ప్రభావం అనుమానించాం ప్రభా ప్రతి దశలో మీరు మాకు సహాయకులు ఉన్నారు ప్రయాణం ప్రతి దాంట్లో మీరు మాకు విజయం ఇస్తున్నారు ప్రభా ఆయన మీరు మాకు సమీపంలో ఉన్నారు మా హృదయంలో ఉన్నారు మా తలంపులో ఉన్నారు మా ఆలోచనలో ఉన్న సమస్తంలో ఉన్న మీరున్నేసు ప్రభా నీకు వన్నాలు దాన్ని బట్టి నీకు వన్నాయ నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం ప్రభాయ ఈసు ప్రభావ ఎంతో భయంకరమైన కాలంలో ప్రభు వైరస్ మరియు విజృంభిస్తుంది ప్రభావ ఆయన ఈశ్వ్ర వైరస్ బాధితులు పడిన ప్రతి బిడ మీరు కనికరించండి కృప చూపించండి స్వస్థతలు అనుగరించండి మాకు ఏ రీతిగా ప్రభావం ఉపశమనం కల్పించాలా ప్రభావ ఏ రీతిగా ప్రభావ మీ ప్రేమను వాళ్ళు చూపించాలా సువార్త మీరే మాకు మార్గం చూపించండి ప్రతి ఒక్క జీవితంలో ప్రభావ మీరే అద్భుత కార్యం జరిగించిన ఆయన రక్షించుకునే ప్రభా నీకు వందాలిసు ప్రభావ అందరి స్వస్థతలు మనం ప్రార్థిస్తున్నాము ప్రతి ఆత్మను మేము విమోచించాలా ప్రభా ఆయన ఈసానికి వందాలంటే కృప మాకు అనుగరించింది నీకు వందాలి ప్రభావ దాన్ని నికే నీకే స్థుతిస్తున్నావు నికు నీకు అన్నాలిసయ్య గొప్పదేవ ముందు రోజుల్లో విజృంభించి ప్రభావ మీ సువార్త మేము పరిచర్యమి చేయాలా ప్రభ నైనా ఇస్తు ప్రభా తండ్రి అనేకులు మీ వాక్యం ప్రకటించాలా ప్రభావ అనేకులు మేము ట్రైన్ చేయాలా ప్రభావా అంటే బిడ్డలకు మమ్మల్ని చేయని ప్రభావ నైనా ఈసయ వ్యాక్సిన్ ఓ ఎంత భయంకరంగా రాబోతుంది వేసుకుంటే ఎంత ఎన్ని పరిమాణాలు ఎదురు చూస్తే మీరు మాకు చూపించినారు కాబట్టి ప్రవ్వా ఎట్టి పరిస్థితుల్లో మనుషులు దాన్ని నైనా స్వీకరించకుండా ప్రభావ మిమ్మల్ని ఎందుకంటే కేవలం ససత మీ నుండి రావాలా కాబట్టి మేము అలాంటి విశ్వాసమైన జీవితంలోకి నడిపించలేదన మీకు దైవికమైన జ్ఞానం మాకు ఓ ప్రవ్వా మీరే మాతో మాట్లాడే దేవుడు మీ వాక్కుమాలు పెట్టండి ప్రవ్ మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిస్తాం ఎన్ని పరిస్థితులు ఉన్నాయి కానీ ప్రవ్వా ఇస్త ప్రభావాలను బిడలకు మీ వాక్యం ప్రకటించాలా ఓ ప్రభు మా శివ జీవితంలో ప్రభు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకాల మీరు జరిగించాను స్వస్థతలు పొందాలి మనుషులు ఓ ప్రభు అనేకులు విడుదల పొందాలి సైతాన్ని బంధకలించి వాళ్ళు విడుదల పొందాలా అలాంటి విశేషమైన సేవ మీరు మా ద్వారా జరిగిస్తారని మీరు మాకు చెప్పినారు ప్రభా నీకు వందాలు ఆదిత్యం జరిగించినందుకని నీకు వందాలు చెల్లిస్తాం ఆయన గొప్ప దేవా ఇస్తే అక్కడ తొలగి మీరు సిద్ధపడాలని స్థాయికి అనేకలు సిద్ధపరచాల ప్రవ్వా ఆయన ఇస్త ప్రభావ మాకు పరిచయం ఎక్కడ వెళ్ళినప్పుడు ప్రవా అక్కడ బ్రదర్స్ ప్రభావ ఏమో తిరండ్ ప్రభా తను గురించి ప్రాధాన్యత వాళ్ళ పరిచయం కూడా మీరు దీవించి ఆశ్రదించాము ప్రేమించి ప్రభావ మాకు ఆదిత్యం ఇచ్చినారు ప్రభా నీకు వందాలు స్తోత్రాలు అర్పించుకున్న కుటుంబాలు కూడా మీరు దీవించండి వాళ్ళ పరిచర్ దీవించండి ఇంకా ప్రభావాలు ఇంకా మీ సేవలో బలంగా వాడుకుని ఇంకా ఆత్మీయలోతుగా బిడలు నడిపించండి ప్రభావ సంపూర్ణంగా ప్రభావ మీ చిత్తాన్ని అర్థం చేసుకుని ప్రభావ మీ వాక్యం ప్రకటించేలాగా ధైర్యంగా ముందుకు పోవాలనే సహాయపడండి అలాంటి బిడ్డల దగ్గర కూడా మేము ధైర్యపరచాలి మీ వాక్యం చూపించి ఆ బిడ్డలు బలపరచాలా ప్రభావ ఆయన ఇంకా వాళ్ళ ద్వారా ఇంకా అనేక ప్రాంతాలకు మేము వెళ్లాలా ప్రభావ మీరే మాకు ఆ రీతి నడిపించిన మేము విశ్వసిస్తున్నాం ప్రభావ దాన్ని బట్టి నీకు అందాలు గొప్ప దేవ మీరే మాకు సహాయ నడిపించండి ఈ మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించినందుకే నీకు అందాలి ప్రభావ ఈ దినవంతం మీ సాయం చేతి నడిపించిన మేము మారు అంతలో ప్రవ పని వాటి అంతట్లో మాకు ఘన విజయం అను ఆటంకాలను కొట్టివేసి ప్రవ మీ ఆఖరికి మొలందరూ సిద్ధపరచుకొని ఈ నామానికి మేము తెచ్చుకోమని ఈసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆల్మోస్ట్ అందరు అయిపోయింటారన్న డిరెక్షన్ ఇచ్చేసా మనజరా